జై గురుదత్తాశిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం ఎనిమిదవ భాగం ఇలాంటి ఉత్తమ సాత్విక వైరాగ్యం నీకు కలిగింది కనుక జ్ఞానోపదేశానికి నువ్వు అర్హుడవుతున్నావు ఇలాంటి వివేకపూర్వకమైన సాత్విక వైరాగ్యం అందరికీ కలగమంటే కలగదు పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్నవాళ్ళకే ఇది కలుగుతుంది అనేక జన్మలలో సత్ కర్మలు చేసి గొప్ప తపస్సులు చేసి నియమాలు పాటించి దానాలు ఇచ్చి తీర్థయాత్రల కోసం తిరిగి వీటన్నిటి వల్ల కూడా అనేక జన్మలుగా పోగుబడి ఉన్నటువంటి పాపాలన్నీ క్షీణించిపోతే అప్పుడు ఆ జీవికి ఇలాంటి పరమార్థ విచారణ చేసేటువంటి వివేకం కలుగుతుంది ఈ వివేక వైరాగ్యాలు కలిగే సమయంలో ప్రత్యేకమైన నిమిత్తం అంటూ ఏది ఉండదు కనుక కాకతాళీయంగా ఇదంతా జరిగిపోయినట్టుగా ఈ వివేక వైరాగ్యాలు వచ్చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి కాకతాళీయం అంటే ఏమిటంటే ఒక తాడి జట్టు మీద ఒక తాడి పండు బాగా పండి రాలడానికి సిద్ధంగా ఉంది ఇంకేముంది అది తెడివి నుంచి రాలిపోవలసిన క్షణం దగ్గర ఉంది అంటూ ఉండగా ఇంతలో ఆ జట్టు మీదికి ఒక కాకి వాలింది ఆ క్షణానికే తాడిపండు రాలి కింద పడిపోయింది దూరాన నిలబడి చూసే మనిషి ఏమనుకుంటాడు ఈ బండ కాకి ఆ తాడిపండు మీద వాలింది ఆ బరువుకి తట్టుకోలేక తాడిపండు రాలిపోయింది అనుకుంటూ ఉంటాడు కాని నిజానికి జరిగింది అది కాదు కాకి వాలడానికి పండు రాలడానికి సంబంధం లేదు రెండూ ఒకే కాలంలో జరిగిపోయాయి అంతే అంతమాత్రమే అలాగే చిరకాలం పుణ్యాలు చేసి ఈశ్వరానుగ్రహం సంపాదించిన వారికి ఉన్నట్టుండి వివేకము తద్వారా వైరాగ్యము కలుగుతూ ఉంటాయి చూసేవాళ్లు మాత్రం దీనిని వెనకాల జరిగిన సంఘటనలను బట్టి ముడిపెట్టేసి దానికి దీనికి సంబంధం ఉందని చెప్పేసి ఫలానా సంఘటన వల్ల వీడికి వైరాగ్యం కలిగింది అంటూ ఉంటారు ఇలాంటి ఆలోచనలన్నీ కూడా సరిగ్గా జ్ఞానం వల్ల కలిగేటువంటి ఆలోచనలు కావు నీలాంటి ఉత్తముల విషయంలో ఆ సంఘటనలకి వైరాగ్యానికి మధ్య సంబంధం కేవలం కాగతాళీయం వంటి సంబంధమే కాని మరోటి కాదు ఇలాంటి వివేక జ్ఞానాన్ని పొందడం చేతగాని వాళ్లు కేవలం కర్మతత్పరులై బండిచక్రం తిరిగినట్టుగా స్వర్గలోకానికి భూమికి భూమికి స్వర్గలోకానికి ఇటు అటు తిరుగుతూనే ఉంటారు పైకి కిందికి అంతేగాని పరమపదాన్ని వాళ్లు చూడలేరు జ్ఞానశక్తే గనుక లేకపోతే ఈ సంసారంలో ఉండే ద్వంద్వ సుఖాలను అంటే శీతోష్ణాలు కలిమిలేములు మొదలైన వాటి వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలను సహించడం అనేది ఎవడికి సాధ్యం కాదు ప్రాజ్ఞం విజ్ఞాత విజ్ఞేయం నహంతిఖా ఇవా తెలుసుకోవలసిన జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ తరువాత సంసారంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చి పడినా వాడికేమీ కాదు బాగా వానపడి చెట్లన్నీ ముద్దగా తడిసిపోయున్న సమయంలో కారుచిచ్చు పుట్టమంటే పుడుతుందా ఇప్పుడు అడవిని కాల్చమంటే కాల్చగలుగుతుందా కనుక ఓ రామా తెలివి గలవాడు ఇలాంటి జ్ఞానం సంపాదించేందుకు ప్రయత్నం చేయాలి ప్రయత్నమంటే ఏం చెయ్యాలి అంటావా ఒక మంచి జ్ఞానిని పట్టుకోవాలి అతడు ప్రాణులన్నింటిలోనూ నేర్పలయ్యి ఉండాలి మనకు ఆప్తుడు మన మీది ప్రీతిగలవాడు అయి ఉండాలి అనుభవ ఉండాలి అలాంటి వాడిని పట్టుకుని నాకు జ్ఞానం ఉపదేశించడం మహాప్రభో అని ప్రార్థించాలి అతను చెప్పింది గ్రహించాలి తత్వం తెలియని వాణ్ణి వెళ్ళి అడగడమే మూర్ఖత్వం బాగా తెలిసిన చెప్పిన మాటను తిరస్కరించడం కూడా మూర్ఖత్వమే అయిపోతుంది కనుక రామా నీలాంటి జిజ్ఞాసు ముందు చేయాలంటే ఎవడు తత్వజ్ఞుడో ఎవడు తత్వజ్ఞాన రహితుడో అది బాగా నిర్ణయం చేసుకోవాలి ఎప్పుడూ ముందుగా నిర్ణయం చేసుకోవాలి అంతేగాని కనిపించిన ప్రతివాణ్ణి తత్వం గురించి చెప్పమని వెంటబడకూడదు అంతేకాదు రామా ప్రశ్న అడగదలుచుకున్నవాడు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్నిన్నాయి అవి కూడా చదువుతాను విను ఒక సమాధానం చెప్పేవాడు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవి కూడా చదువుతా విను తజ్ఞానం కలవాడు నాకు తెలుసుగదా అని అడిగిన ప్రతివాడికి చెప్పే చేయకూడదు చెబితే ఎవడైతే చెప్పింది చెప్పినట్టు గ్రహించడం ఎదుటివాడిలో ఉందో లేదో చూసుకుని అవసరమైతే తగిన పరీక్ష చేసుకుని వీడికి చెప్పింది గ్రహించగలిగినటువంటి వివేకబుద్ది ఉంది అని రుజువైతేనే అప్పుడే అడిగిన తత్వం బోధించాలి ఈ విధంగా ఆలోచించినట్లయితే రామా నీకు ప్రశ్న వేసేవాడి లక్షణము బాగా ఉంది ఇప్పుడు నేను ఎన్నికేం చేశానంటే ప్రశ్న వేసేవాడి లక్షణాలు ఎలా ఉండాలో జవాబు చెప్పేవాడి లక్షణాలు ఎలా ఉండాలో ఆ రెండు వివరించాను ఇప్పుడు నీకు నాకు ఇవి ఎలా పట్టినాయి అని ఆలోచించుకుంటే ప్రశ్న వేసేవాడి లక్షణాలని నీకు బాగా సరిపోతాయి సమాధానం చెప్పేవాడి లక్షణాలని నాకు బాగా సరిపోతాయి నువ్వు మంచి వృక్షకుడవి నేను కూడా మంచి సమాధానం చెప్పగలవాణ్ణే కనుక నేను చెబుతాను నువ్వు జాగ్రత్తగా విను ఒక గుడ్డ ఉందనుకోండి ఓ క్యాన్వాస్ గుడ్డలాంటిది దానిమీద అంతకుముందే ఒక రంగు వేసేసి ఉంటే రెండో రంగు దాని మీద అంత బాగా పట్టదు తెల్లగా స్వచ్ఛంగా ఉన్న గుడ్డ ఉంటే దానిమీద మనం ఏ రంగు వేస్తే ఆ రంగు బాగా పడుతుంది నువ్వు ఎలా ఉన్నావు తెల్లటి గుడ్డలాగా ఉన్నావు ఇప్పుడు నీకు చేసిన ఉపదేశం ఏదున్నా సరే అది సార్థకం అంచేత నేను చెప్పేదాన్ని నువ్వు బాగా శ్రద్ధగా విను విని మనసులో బాగా ఆలోచించుకో వివేచన చేసుకో అలాగే చెప్పిన విషయాన్ని మనసులో బాగా ధారణ చేసుకో అంటే గుర్తుపెట్టుకో చెప్పింది నీ మనస్సుకు పట్టకపోతే మళ్ళీ అడుగు అంతేగాని నేను చెయ్యబోయే ఉపదేశాన్ని నిరర్థకం చేసుకోబోకు అని వశిష్ట మహర్షి ఈ విధంగా తన యొక్క విద్యా బోధన ప్రణాళికలో రెండవ అంశమైనటువంటి తత్వ విచారణ గురించి ప్రస్తావన చేస్తూ ఆ సందర్భంలోనే ఆత్మతత్వజ్ఞానం బ్రహ్మగారి దగ్గర నుంచి తనదాకా ఎలా అవతరించిందో ఆ జ్ఞానావతరణ ప్రక్రియను కూడా చక్కగా వివరించాడు ఆ తర్వాత ప్రశ్నించేవాడు ఏ దృష్టితో ప్రశ్న వెయ్యాలి సమాధానం చెప్పేవాడు ఏ దృష్టితో సమాధానం చెప్పాలి అనే దాన్ని కూడా చక్కగా ఆయన వివరించాడు ఇక ప్రస్తుతం ఆయన సాక్షాత్తుగా ఆత్మతత్వ విద్యను చెప్పబోవడం లేదు అదేమిటండి అసలు విషయం చెప్పదలుచుకోకపోవడం ఏమిటి అనుకుంటున్నారా ఏ విషయం అర్థం కావాలన్నా వినేవాడు కొన్ని అర్హతలని సంపాదించాలి అంతర్జాతీయ మార్కెట్లో ధన వినిమయం ఎలా జరుగుతోందో చెప్పండి నేను వెళ్ళి ఒక ఎకానమీ ప్రొఫెసర్ గారిని అడిగాను అనుకోండి అడిగిందే తడవుగా ఆయన ఉపన్యాసం దంచుతాడా ముందు నాకు ఆర్థిక శాస్త్రం గురించి మాత్రం తెలుసో అంచనా వేసుకుంటాడు ఆ తర్వాత గంభీరమైన ఆర్థిక శాస్త్ర విషయాలు చెబితే విని అర్థం చేసుకోగల మానసిక శక్తి ఉందో లేదో చూసుకుంటాడు అప్పుడు సమాధానం ప్రారంభిస్తాడు అంతే కదా అలాగే వశిష్ఠ మహర్షి కూడా రాముడికి అసలైన తత్వోపదేశం చేసే ముందు దానికి ఆవశ్యకము తప్పకుండా ఉండి తీరవలసినది అయినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో షరతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా రాముడికి ఉపదేశం చెయ్యాలని ఆయన నిశ్చయం చేసుకున్నాడు ఎకానమీ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేసేస్తే నీకు సరైన యోగ్యత లేదని ఆయనకు అనిపిస్తే ఆయన నిన్ను బయటికి పొమ్మంటాడు అంతేగాని నిన్ను కూర్చోబెట్టి ఎకనామిక్స్లో పాఠాలు చెప్పాలని ప్రారంభం ఎందుకని నేను ఆయన శిష్యుణ్ణి కాదు కదా అందుకని ఇక్కడ రాముడు అలా కాదు రాముడు వశిష్ఠుడికి ప్రియ శిష్యుడు పైగా యోగ్యత గల శిష్యుడు అందువల్ల వశిష్ఠుడు ఆత్మజ్ఞానం సంపాదించడానికి సంపాదించిన తర్వాత అది వంట పట్టడానికి సాధన సంపత్తిని గురించి ప్రత్యేకంగా కొన్ని హెచ్చరికలు చేయదలుచుకున్నాడు అందుకోసం ఆయన ఇలా అంటున్నాడు రామా మనోహి చెప్పలం రామ संसार संशोध्य हृदय श्रोतव्य परमी रामा तत्वोध चयं अडग सर मनस्सने को तत्व विषय बोध विन मदल अटू गंत प्रारंभि अड़ग्चे अदे चपटम मोदी గంతులు వేసేది అదే అందువల్ల తత్వశ్రవణం చేసే ముందు ఆ మనస్సుకి సంశోధన చెయ్యాలి అంటే సత్సంస్కారం కలిగించాలి సంస్కారం అంటే దానిలో ఉన్న దోషాలను తొలగించి దానికి సద్గుణాలను కలిగించడం అదే సంస్కారం వినేవాడు మొదటగా తనకు తాను ఈ పని చేసుకోవాలి దీనికి సర్వసామాన్యంగా అందరూ చేయవలసిన పనులు రెండు ఒకటి దుష్టులకు దూరంగా ఉండటం రెండు సజ్జనులకు దగ్గరగా ఉండటం వీటిని గురించి పూర్వం కూడా చెప్పాను వాటితో పాటు ముఖ్యమైనవి సాధకుడు సేవించవలసినవి నాలుగున్నాయి నువ్వు చక్రవర్తి పుత్రుడివి గనుక నీ పరిభాషలోనే వాటి గురించి వివరిస్తాను విను మోక్ష శమో విచారంతోషాధు సంగ మోక్షమనేది పెద్ద కోట అనుకుంటే ఆ కోట గుమ్మానికి నలుగురు ద్వారపాలకులున్నారు ఎవరయ్యేవాళ్లు అంటే మొదటివాడు శమము రెండోవాడు విచారము మూడోవాడు సంతోషం నాలుగోవాడు సాధుసంగమం ఒక రాజుగారి దగ్గరికి మనం పోవాలనుకుంటే ముందు ద్వారపాలకుల్ని మంచి చేసుకోవాలి ద్వారపాలకులు ఎలా ఉంటారు షిఫ్టుల ప్రకారం మారిపోతూ ఉంటారు అంచేత అందరు ద్వార పాలకుల్ని మంచి చేసుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు రాజభవనంలోకి వెళ్ళిపోవచ్చు అలా అందరినీ బుట్టలో వేసుకోవడం సాధ్యం కాకపోతే అప్పుడు కొందరినైనా బుట్టలో వేసుకోవాలి అది కుదరకపోతే అప్పుడు కనీసం ఒకటితోనైనా స్నేహం చేయాలి ఒకటితో స్నేహం చేస్తే వాడు ఉన్నప్పుడు లోపలికి పంపిస్తాడు అంతేకాక వాడి ద్వారా ఇతర ద్వారపాలకులతో కూడా స్నేహం పెంచుకునేందుకు సవకాశం ఎక్కువగా ఉంటుంది అంతే కదూ అలాగే ఓ రామ మోక్షాన్ని కోరేవాడు శమము విచారము సంతోషము సాధుసంగమము అనేటువంటి ఈ నలుగురి ద్వారపాలకులను కూడా స్వాధీనం చేసుకోవాలి అంత పూర్తిగా చేత కాకపోతే ముగ్గురునో ఇద్దరినో కనీసం ఒకరినో స్వాధీనం చేసుకోవాలి రామా తత్వశ్రవణం చేయదలుచుకున్నవాడు మూర్ఖత్వాన్ని జడత్వాన్ని దగ్గరకు రానియకూడదు వాడు శాంతి సౌజన్యము ఆర్జవము తప్పగా సంపాదించుకోవాలి ఆర్జవం అంటే కుటీరత్వం లేకుండా సూటిగా ఉండటం నువ్వు మంచివాడేవని నాకు తెలుసు చెప్పింది చక్కగా గ్రహిస్తావని కూడా తెలుసు అందుకే నీకు చెప్పడానికి సిద్ధపడుతున్నాను అయినా సరే వినటంలో ఉండే కష్టాలు వినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి నీకు తెలియాలి అందుకోసమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నా రజస్తమోభ్యాం రహిత శుద్ధ సత్వానుపాతినీ మతిమాత్మని సంస్థాప్య జ్ఞానం శ్రోతుం స్థిరోభవా వినేటప్పుడు మనస్సులో రజోగుణం ఉంటే మనస్సు ఇటు అటు పరిగెత్తుతూ ఉంటుంది వినేటప్పుడు మనస్సులో తమోగుణం ఉంటే ఏది బొర్రకెక్కదు చెప్పేది ఒప్పుకోబుద్ధి కూడా కాదు కనుక ఆ రెండు గుణాలను దూరంగా పెట్టి శుద్ధమైనటువంటి సత్వగుణాన్ని మనస్సులోకి తెచ్చుకోరామా తత్వబోధన వినేవాడికి ఇలాంటి తత్వ విచారణ వల్ల సకల దుఃఖాలు పోతాయి శాశ్వతానంద స్థితి కలుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉండాలి ముందర ఈ తత్వ విచారణ మీద బుద్ధి ఉండకూడదు అంటే అపహాస్యం చేద్దామనేటువంటి దృష్టి ఉండకూడదు ఇక్కడి నుంచి ఒక ఏడు పేరాల వరకు వాల్మీకి మహర్షి శ్లోకాలను కాకుండా గద్యంలో రచన ఈ గద్యంలోనూ ఆ తర్వాత శ్లోకాల్లోనూ కూడా సంసారంలో వచ్చే అనర్థాలను కవితామయంగా వర్ణించాడు తత్వ విచారణ యొక్క ఆవశ్యకతను ప్రయోజనాన్ని కూడా వీటిలో ఆయన వివరించాడు అలా చెప్పి చెప్పి చివరికి ఆయన ఏమన్నా మహాకవి గారు ధియా దృష్ట రమణమటనం జాగతమిదం అన్నాడు అంటే రామ తత్వశ్రవణం చేశాక దాన్ని మననం చెయ్యాలయా అలా మననం చేయడం వల్ల ఆత్మతత్వ విషయంలో ఉన్నటువంటి అసంభావన తొలగిపోతుంది ఆ తరువాత అదే తత్వాన్ని నిదిధ్యాసన చెయ్యాలి దానివల్ల ఆత్మతత్వం పట్ల ఉన్న విపరీత భావన తొలగిపోతుంది అసంభావన అంటే యుక్తియుక్తంగా ఒక నిర్ణయాన్ని చేశాక దాన్ని కాదనలేక ఒప్పుకోవడానికి కూడా బుద్ధి రాక గిలగిల్లాడిపోవడం విన్న తత్వాన్ని మననం చేయడం వల్ల ఈ అసంభావన అనేది తొలగిపోతుంది ఇక విపరీత భావన అంటే ఏమిటంటే నిర్ణయం చేసుకున్న తత్వం అనుభవానికి రాక అనుభవంలో మాత్రం తలకిందులుగా భావన చేస్తూ ఉండటం ఉందే దీని పేరు విపరీత భావన ఇది పోవాలంటే ఏం చేయాలి నిధిధ్యాసనం చేయాలి నిధిధ్యాసనం అంటే ఇంచుమించగా ధ్యానమే తత్వ విషయం మీద ధ్యానం చేస్తే నిధిధ్యాసనం అవుతుంది అని చెప్పవచ్చు ఇలా మనన నిధిధ్యాసలతో కూడినటువంటి వివేక బుద్ధితో తత్వాన్ని అవగాహన చేసుకుంటే ధియా దృష్టే తత్వే అంటే ఆ ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో ధియా దృష్టే తత్వే అనే పదానికి ఎంత అర్థం ఉందనమాట ఆ తర్వాత ఏం జరుగుతుంది అలాంటి జ్ఞానం కలిగిన తర్వాత వాడు ఈ లోకంలో చేసే పనులన్నీ కూడా కేవలం చిన్న పిల్లల ఆటల వంటివి అయిపోతాయి రమణం అటనం జాగతం ఇదం అన్నాడు ఆటల వల్ల పిల్లల మనస్సుకు ఏ మాలిన్యము పట్టదు కదా అలాగే తత్వజ్ఞాన సంపన్నుడికి ఈ జగత్ క్రీడ ఈ ప్రపంచంలో చేసేటువంటి పనులన్నీ కూడా ఒక క్రీడ ఆ క్రీడ వల్ల అతనికి ఏ దుఃఖము పట్టదు మహాకవి ఏమంటున్నాడు ధియా దృష్ట రమణమటనం జాగతమిదం అన్నాడు చెప్పి వశిష్ఠ మహర్షి రామ పెద్ద పెద్ద మహాత్ములంతా కూడా ఈ సంసారంలో సంచరిస్తూ కూడా ఇలాంటి భావనతోనే క్రీడించేశారు క్రీడిస్తున్నారు ఇంకా వాళ్ళు మంచి పొందాలని అనుకోరు చెడు దూరంగా పోవాలని కోరుకోరు అంతా చేస్తారు కానీ ఏమీ చెయ్యరు అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు వేదోక్త కర్మలు కూడా చేస్తూనే ఉంటారు లౌకిక కర్మలు కూడా చేస్తూనే ఉంటారు కానీ దేనికి అంటుకోరు అంటే దాని అర్థమేమిటి ఇతరుల దృష్టిలో వారు చేస్తున్నట్లు ఏదో పొందుతున్నట్లు కనిపిస్తూనే ఉంటారు అంతేగాని వారు సొంత దృష్టిలో మాత్రం వారు ఏమీ చెయ్యను చేయడం లేదు వారు ఏమీ పొందనూ పొందడం లేదు వాళ్లు పరిపూర్ణమైన ఆత్మానందంలో స్థిరంగా ఉన్నారు మనస్సుకు ఇలాంటి స్థితి పట్టాలంటే ఆత్మతత్వజ్ఞానం ఒక్కటే సాధనం కనుక మనిషి అన్నవాడు ప్రతివాడు కూడా బతికి ఉన్నంతవరకు కూడా ఆత్మ తత్వ విచారణ చేయాలి దీన్నే శ్రవణం అంటారు ఆ శ్రవణం చేసిన దానినే మననం చేయాలి దేన్నైతే మననం చేశాడో దాన్నే నిధిధ్యాసనం చేయాలి ఈ ప్రక్రియలో మూడు మెట్లున్నాయి ఒకటి శాస్త్రాలు చేసే బోధ రెండు సద్గురువు చేసే బోధ మూడు తన సొంత అనుభవం ఈ మూడు వేటికి అవిగా విడివిడిగా కాలము వీసమెత్తు కూడా ఉపయోగం లేదు ఆ మూడు ఒకటైపోవాలి అప్పుడు వీడు చేసే తత్వ విచారణ సఫలమైంది అని అర్థం ఎప్పుడైతే ఈ రకంగా స్వానుభవము శాస్త్రోపదేశము గురూపదేశము అనేటువంటి ఈ మూడుటి యొక్క ఏకీభావాన్ని అనుభవించగలుగుతావో ఓ రామా అప్పుడు నువ్వు జీవన్ముక్తుడైపోతావు హరిహర బ్రహ్మాదులు బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళంతా కూడా జీవన్ముక్తులై ఉండి ఎలాగైతే లోక వ్యవహారాన్ని నడిపిస్తున్నారో అలాగే నువ్వు కూడా జీవన్ముక్తుడై ఈ లోక వ్యవహారాన్ని నడిపించగలుగుతావు రామా ఇటువంటి మోక్షాన్ని అందుకోవడానికి నలుగురు ద్వాలపాలకుల్ని ఆశ్రయించాలి నీకు చెప్పా వాళ్లలో మొదటివాడు శమం శమము అంటే శాంతగుణం సాధన చతుష్టయ సంపత్తిలో ఒక శమం అనే మాటొచ్చింది అక్కడ శమము అంటే అంతరింద్రియ నిగ్రహము అని చెప్పాం ఇక్కడ శమము అంటే శాంతి అని చెబుతున్నాం శమేన సాధ్యతే శ్రేయో హి పరమం పదం శమశివ శమశాంతి శమోభ్రాంతి నివారణం రామ పరమశ్రేయస్సైనటువంటి మోక్షం ఈశమం వల్లే లభిస్తుంది ఒక విధంగా చూస్తే ఈ శమానికి ఆ పరమ పదానికి భేదమే లేదు ఈ శమే ఆ పరమపదం శమమే శివుడు శివుడంటే మంగళప్రదుడు శమమే శాంతి భ్రాంతిని పోగొట్టేది ఈ శమే ఈ శమాన్ని సాధించిన వాడికి రాగద్వేషాలు ఉండవు కోప తాపాలు ఉండవు మరి వాడికి శత్రువులు కూడా మిత్రులైపోతారు హృదయంలో శమం వికసిస్తే వాడు విష్ణుమూర్తితో సమానమైపోతాడు త్రిలోక ఐశ్వర్యం వల్ల కూడా కలగనటువంటి మహానందం ఈ శమం వల్ల మనిషికి కలుగుతుంది రకరకాల తృష్ణులు మనోవ్యాధులు ఇలాంటివన్నీ కూడా ఈ శమం వల్ల నశించిపోతాయి హృదయంలో శమం ఎవడికైతే వికసిస్తుందో వాడికి ఒక అపూర్వమైన ఉత్సాహం పొంగుకొస్తుంది శమం కలవాడికి ఆత్మతత్వం అనాయాసంగా అవగతం అయిపోతుంది శమగుణం హృదయంలో సరిగా స్థిరపడితే ముగాలు కూడా వాన్ని సొంత తల్లిని విశ్వసించినట్లు విశ్వసిస్తాయి అంటూ ఇలా శమం యొక్క మహాత్మ్యాన్ని ఇరవై శ్లోకాల్లో రకరకాలుగా వర్ణించి చెప్పారు వశిష్ఠ మహర్షి గారు దాన్ని వాల్మీకి మహర్షి కవితా వర్ణించి వర్ణించి चवरी की शवमंटेटो तुम श्लोका निर्वचन चशार वाटी मन प्रस्ताव चुस्क मोटमोद्रा शुभाशुम नृष्यतिलायति ये चला मुख्यमंत्री निर्वचनम ఈ నిర్వచనం ఏం చెబుతోందంటే ఇష్టం ఉన్నవి లేనివి పనికొచ్చేవి పనికి రానివి మంచివి చెడ్డవి ఇలాంటి వాటిని వేటినైనా సరే విన్నా ముట్టుకున్నా చూసినా తిన్నా వాసన చూసినా ఏ రకంగా వాటిని అనుభవించినా సరే వాడికి సంతోషమూ కలగకూడదు దుఃఖము కలగకూడదు అలా ఎవరైనా ఉంటే వాడిలో శమం ఉన్నట్టు ఇది మొదటి నిర్వచనం ఇక రెండవ నిర్వచనం ఏమిటంటే జీవులందరి మీద సమబుద్దితో ఉండేవాడు నాకు భవిష్యత్తులో ఇది కావాలి అది కావాలి అని కోరిక లేకుండా ఉండేవాడు ప్రారంధవశాన వచ్చినటువంటి సుఖాలను దుఃఖాలను కూడా వద్దు పొమ్మని తిరస్కరించకుండా ఉండేవాడు అలా ప్రారంధవశాన వచ్చి వాటిని అనుభవించే సమయంలో కూడా ప్రయత్నపూర్వకంగా జితేంద్రియుడై ఉండేవాడు ఎవడైనా ఉంటే వాడిలో శమం ఉన్నట్టు లెక్క ఇక మూడవ నిర్వచనం ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారని తెలిస్తే మనకు మామూలుగా కడుపు మండిపోతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఆ మంటను బయట పెడితే పైకి మాత్రం చల్లగా ఉంటాం అలా కాకుండా ఎవడైనా ఒకడు తనను మోసం చేసే వారి పట్ల కూడా వారు మోసం చేస్తున్నారని తెలిసినాక కూడా లోపల బయట కూడా స్వచ్ఛంగా చల్లగా ఉండగలిగితే అలా చల్లగా ఉంటూనే తన మానాన తన సాధన ఆపకుండా కొనసాగించుకుంటూ పోగలిగితే అప్పుడు వాడిలో శమం లెక్క ఇక నాలుగవ నిర్వచనం మరణ సమయంలోనూ ఇంట్లో పండుగలు చేసుకునేటప్పుడు బయట యుద్ధాలు చేసేటప్పుడు కూడా మనస్సులో ఏ కల్లోలాలు కూడా లేకుండా చందమామలాగా చల్లగా ఎవడైనా ఉన్నట్లయితే వాడిలో శమం ఉన్నట్టు లెక్క ఐదవ నిర్వచనం సంతోషం కలిగేందుకు సావకాశం గల చోటు మీద ఉండి కూడా అక్కడ లేనట్టే ఉండాలి అంటే ఆ సంతోషమేమి అనుభవానికి రాకూడదు వాడికి అలాగే దుఃఖం కలగడానికి సావకాశం గల చోటు మీద ఉండి కూడా అక్కడ లేనట్టే ఉండాలి అంటే ఆ దుఃఖం ఏది అనుభవానికి రాకూడదు వాడికి ఇదలా కుదురుతుంది అంటావేమో గాఢ నిద్రలో ఉన్నవాడు పూల తోటలో ఉంటే మాత్రం సువాసన అనుభవిస్తున్నాడా పోనీ శ్మశానంలో ఉంటే భయాన్ని అనుభవిస్తున్నాడా అలా గాఢ నిద్రలో ఉన్నవాడిలాగా మెలకులో కూడా ఎవడైనా ఉండగలిగితే వాడిలో శమం ఉన్నట్టు లెక్క ఆరో నిర్వచనం తన చుట్టూ తా ఉన్న జీవులందరి మీద కూడా తనవారు వారు అనేటువంటి భేదం లేకుండానే అలాగే గిట్టేవారు గిట్టని వారు అనేటువంటి భేదం లేకుండానే అలాగే మంచివారు చెడ్డవారు అనేటువంటి భేదం లేకుండానే అందరి మీద కూడా సమంగా అమృత ప్రవాహం వంటి చల్లని చూపులు ఎవడైనా చూపగలిగితే వాడిలో శమం ఉన్నట్టు లెక్క ఏడవ నిర్వచనం వ్యవహారాలు చేస్తూ కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోకుండా ఆ మోహాల్లో పడిపోకుండా లోపల చల్లగా ఉండగలిగేవాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడిలో శమం ఉన్నట్టు లెక్క ఎనిమిదవ నిర్వచనం ఈ కల్పాంతం దాకా తరిగిపోకుండా ఉండే అంత మహా ఆపదలు వచ్చి మీద పడ్డా సరే వాడి హృదయంలో మిథ్యాభూతమైనటువంటి శరీరాదులయందు ఇది నేనే అనేటువంటి భ్రాంతి లేకుండా గనక ఉన్నట్లయితే అంటే ఈ దేహం నేనే ఈ దుఃఖాలు నావే అనే భ్రాంతి గనక వాడికి లేకుండా ఉండేటట్లయితే అప్పుడు వాడిలో శమం ఉన్నట్టు లెక్క ఇక రామ తొమ్మిదవ నిర్వచనం ఇది కూడా చాలా ముఖ్యమైనది జాగ్రత్తగా విను आकाश सदृशी संव्यवहारिणंक प्रतिवाड़कू पूर्वप्रार्धम व्यवहार आवहारे वाड़ मन एवो मुद्रू वूटाई कावड़कते వ్యవహారాల వల్ల మనస్సులో ముద్రలు పడకుండా ఉంటాయో కలంకం ఏతి నా మతిహి ఎవడు మనస్సు మీద మతి మీద కలంకం వ్యవహారాల తాలుకు ముద్రలు పడకుండా ఉంటాయో వాడు సహా శాంత ఇది శాంతుడు అని చెప్పబడుతున్నాడు అని ఈ విధంగా శాంతులైన వారి లక్షణాలు చెప్పడం ద్వారా శమం యొక్క నిర్వచనాలు చేశాడు వశిష్ఠ మహర్షి సంస్కృత వ్యాకరణం ప్రకారం శమం కలవాణ్ణిని శాంతుడు అంటారు అందుకనే ఈ నిర్వచనాల్లో ప్రతి చోట కూడా సహా శాంత ఇది కథయతే అంటూ చెప్పారు శాంత అంటే శమం కలవాడు శమం కలవాడు యొక్క లక్షణం చెప్పడం ద్వారా శమం యొక్క లక్షణం చెప్పినట్లయింది ఈ విధంగా శమ నిర్వచనం చేశాక ఇలాంటి శమ సాధన చేసిన వాడికి ఏమి ఫలం వస్తుందో అది కూడా చెప్పారు ఏమిటంటే యజ్ఞాలు చేసిన వారందరికన్నా శాస్త్రాలు చదివిన వారికన్నా తపస్సులు చేసినవారికన్నా బలము సద్గుణాలు ఈ మొదలైనవన్నీ కూడా సాధించిన వారికన్నా శించినవాడే శ్రేష్ఠుడు అని వశిష్ఠ మహర్షి చెప్పారు ఈ విధంగా శ్రేష్ఠత్వాన్ని చెప్పి ఆ తరువాత శమం యొక్క ఫలితాన్ని సూటిగా ఎలా చెబుతున్నారు వశిష్ఠ మహర్షి ఏమంటున్నారంటే రామా చంద్రుడు వస్తే వెన్నెల వచ్చి లోకమంతా వ్యాపిస్తుంది అలాగే శమవంతులైన వారు తాము ఆనందం అనుభవించడం మాత్రమేగాక తమ సన్నిధి యొక్క ప్రభావం చేత తమ పరిసరాలన్నింటినీ కూడా ఆనంద తరంగాల్లో నింపేస్తారయ్యా అటువంటి శక్తి ఈ శమానికి ఉంది రామ పూర్వకాలంలో ఉండేటువంటి పూజ్యులంతా కూడా ఈ శమాన్ని ఆశ్రయించి పరమపదాన్ని అందుకున్నారు ఆ మహానుభావుల మార్గంలోనే నువ్వు నడిచి శమాన్నే సాధించు దాని ద్వారా ఆత్మసిద్దిని అందుకో ఈ విధంగా మోక్ష ద్వారపాలకులలో మొదటివాడైన శమాన్ని గురించి వివరించడం పూర్తి చేసినటువంటి వశిష్ఠ మహర్షి ఇక రెండవ ద్వారపాలకుడైనటువంటి విచారాన్ని గురించి ప్రబోధ ప్రారంభించారు ఆయన ఏమంటున్నారంటే దాన్ని చెప్పుకునే ముందర ఇక్కడ వ్యాఖ్యాత విచారణ గురించి చెప్పిన విశేషాలని మనం చెప్పుకోవాలి యోగ వాసిానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాల్లో ఆనంద బోధేంద్ర సరస్వతీ స్వామివారు చాలా మహానుభావుడు ఆయన ఆయన రచించినటువంటి తాత్పర్య ప్రకాశిక అనేటువంటి వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధమైనది చాలా మనోహరమైనది కూడా ఈ విచార నిరూపణ ప్రకరణ ప్రారంభంలో ఆనంద బోధేంద్ర సరస్వతీ స్వామివారు విచారాన్ని ఐదు రకాలుగా విభజించి వివరించారు ఎలాగంటే ఆయన విచారం ఐదు రకాలు అన్నారు अर्थाथाब विचारम रूप सारासार विचारूडू हेयोपाधेय विचार प्रमाणतात्पर्य विचार आत्मतत्व परीक्षा विचार विचारा अंत चर्चे विधाई विभागा विभजे अभी केवल सवंत का ఇప్పుడు మనం పద్నాలుగవ సర్గలో ఉన్నాం ఈ పద్నాలుగవ సర్గలో వశిష్ఠ మహర్షి చేయబోయేటువంటి విచార ధారను ఆ చర్చను పూర్తిగా పరిశీలించి ఈ సర్గలో వశిష్ఠ మహర్షి ఈ రకమైనటువంటి ఐదు రకాల విచారణలను కూడా వరుస క్రమంలో జరిపాడనే విషయాన్ని గ్రహించి వ్యాఖ్యాత దాన్ని బట్టి ఈ విభాగం చేశాడు రాబోయే వివరణ యొక్క తాత్పర్యం బాగా తెలిసేందుకోసం ఈ వివరణ బాగా ఉపకరిస్తుంది అందువల్ల ऐ विभाग को अर्थंस प्रयत्न चेदाई विभागा मोदी अर्थाधाबंध विचार अर्थम का चाले प्रयोजन मंत्री अर्थमंटे मंत्री कलगे अच्छा अंत शास्त्रीय प्रवृत्ति अंत अर्थम अने दैराग्यम శమం దమం ఈ మొదలైనవన్నీ కూడా ఈ కవలోకే వచ్చేస్తాయి వీటినే పురుషార్థ సాధనాలు అంటారు వీటికి విరుద్ధమైనవి ఉంటాయి అవే అనర్థాలు ధర్మ విరుద్ధంగా ప్రాపంచిక సుఖాలను అనుభవించడం ఈ మొదలైనవన్నీ కూడా ఈ అనర్థాల జాతిలోకి వచ్చేస్తాయి మనం చేసే పనులలో లేదా చెయ్యవలసిన పనులలో అర్థాలేవి అనర్థాలేవి అనేది మనం విచారణ చేసుకోవాలి ఇలాంటి విచారణ పేరు అర్థానర్థానుబంధ విచారణ ఇక రెండవది సారాసార విచారం సారం విలువ గలది అసారం అంటే దాని వ్యతిరేకం విలువ లేనిది మనకు కనిపించే విషయాలలో విలువగలది ఏది విలువ లేనిది ఏది ఆ విచారణ చేసుకోవాలి ఆత్మతత్వ ప్రకరణం కనుక ఇక్కడ సారమైనది అంటే సుఖం అసారమైనది అంటే దుఃఖం సుఖప్రదమైనది సారం అసుఖప్రదమైనది అంటే దుఃఖప్రదమైనది అసారం ఈ మానవలోకంలో దుఃఖస్పర్శ లేనటువంటి సుఖం కనిపించడం లేదు ఎక్కడ చూసినా కనుక ఇదంతా కూడా అసారమే పోని స్వర్గలోకం నుంచి బ్రహ్మలోకం దాకా ఉండేటువంటి సుఖాలను తీసుకుందామా వాటికి కాలం పోయాక అంతం ఉంటుంది అంతమంటే ఏమిటి దుఃఖమే కనుక వాటికుడా కూడా దుఃఖస్పర్శం ఉంది కనుక అవి కూడా ఆ సారాలే అంత పెద్ద ఆలోచన ఎందుకయ్యా మనం ప్రేమించే భార్యాపుత్రాదులు ఉన్నారు కదా లోకంలో ప్రేమ చాలా విలువైంది కదా కనుక మనం ప్రేమించే భార్యాపుత్రాదులే సారం అందామంటే ఆ భార్యాపుత్రాదుల శరీరాలన్నీ కూడా స్వత అపరిశుద్ధాలు ఆ శరీరాలు ఎలా జన్మించాయ్యా అని ఆలోచిస్తే అవి చాలా అసహ్యకరాలు ఈ శరీరాలు చివరికి ఏమవుతాయ్యా అని ఆలోచిస్తే అవి చివరికి మట్టిలో పడి దుర్గతి పాలైపోతాయి ప్రస్తుత కాలంలో ఆ శరీరాలన్నీ పైకి అందంగానే కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం మలమూత్రాలతో నిండిపోయి ఉన్నాయి అంచేత ఏ రకంగా చూసినా సరే ఇవేవి కూడా సార వస్తువులు కావడానికి వీల్లేదు సారమైనటువంటి ఆనందాన్ని కలిగించేవి కావడానికి వీల్లేదు శాశ్వతానందాన్ని కలిగించే పరమాత్మ ఒక్కటే వస్తువు అని ఈ రకమైన విచారణ ఏదైతే ఉంటుందో దాని పేరే సారాసార విచారణ ఇక మూడవది ఉంది దాని పేరు హేయోపాధేయ విచారణ హేయము అంటే వద్దు అని అవతల పారేయవలసింది ఉపాధేయము అంటే కావాలను దగ్గరకు తీసుకోవలసినటువంటిది మన ప్రకరణలో మనకు కావలసింది దగ్గరకు తీసుకోవాల్సింది ఏమిటి అది మోక్షం దాని సాధన కోసం మనం ఏ సాధనాన్ని స్వీకరించాలి ఏ సాధనాన్ని అక్కర్లేదని అవతల పారేయాలి అంటే మోక్షం కావాలంటే వేదోక్త కర్మ చెయ్యాలా లేక ఏదైనా దేవతోపాసన చెయ్యాలా లేకపోతే ఈ రెండు కలిపి చెయ్యాలా లేకపోతే కొంచెం జ్ఞానాన్ని కూడా కలుపుకొని జ్ఞానము కర్మోపాసన కలిపి చెయ్యాలా లేకపోతే జ్ఞానం ఒక్కటే మోక్షానికి సాధనమా మిగిలినవన్నీ కూడా బతిగా అక్కర్లేనివేనా అని ఈ రకమైన విచారణ ఏదైతే ఉందో దాని పేరే హేయోపాధేయ విచారణ ఒకొక్కప్పుడు పై మూడు అంటే అర్థానర్థానుబంధ విచారము సారాసార విచారము హేయోపాదేయ విచారము అనే మూడు మెట్లు కూడా ఎవరి ఉపదేశం కూడా అక్కర్లేకుండా స్వయంగానే ఒకడికి పుడితే పుట్టవచ్చు అది ఒక అదృష్టమే కానీ అలాంటి అదృష్టవంతులు కూడా గురువుల యొక్క శాస్త్రాల యొక్క సహకారంతో తమ యొక్క విచారణను దృఢం చేసుకోవాలి అలా దృఢం చేసుకున్నాక నాలుగవ విచారణ గురించి కూడా తెలుసుకోవాలి నాలుగవ విచారణ ఏమిటంటే ప్రమాణ తాత్పర్య విచారం ప్రమాణం అంటే యథార్థ జ్ఞానాన్ని కలిగించేందుకు ఉపయోగించేటువంటి సాధనం తాత్పర్యమంటే ప్రమాణవాక్యాలన్నీ ఉచ్చరించేవాడి హృదయంలో ఏ భావం ఉందో ఆ భావం మన ప్రకటనలో మోక్షాన్ని గురించినటువంటి యథార్థ జ్ఞానాన్ని గురించిన ప్రమాణాలు ఏవి అవి వేదాలా సాంఖ్య వైశేషికాది శాస్త్రాలా అనే చర్చ ఏదైతే ఉందో దాని పేరే ప్రమాణ విచారం వేదాలే పరమ ప్రమాణాలని పూర్వ నిర్ణయం చేసేసాం అయితే వాక్యాలేమో అనేక రకాలుగా ఉన్నాయి ఈ వాక్యాలన్నింటికి కలిపి మొత్తం మీద తాత్పర్యమేమిటి జీవుడు వేరు పరమాత్మ వేరు అనడమే దానికి తాత్పర్యమా కాదయ్యా జీవుడు పరమాత్మ ఇద్దరు ఒకరకంగా వేరు ఒక రకంగా ఒకటే అనడం తాత్పర్యమా అలా కాదయ్యా నిస్సంశయంగా జీవాత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఒకటే ఒకటి ఏమీ భేదం లేదు అని చెప్పడం వేదవాక్యాలకు తాత్పర్యమా అని విచారణ చేయాలి ఈ రకమైన విచారం పేరు ప్రమాణ తాత్పర్య విచారం ఇక ఐదవది ఆత్మతత్వ పరీక్షా విచారం ఆత్మ అంటే తాను అంటే జీవాత్మ అన్నమాట జీవాత్మ పరమాత్మ ఇవన్నీ కూడా ఎక్కడో దూరపు పదాలాగా కనిపిస్తూ ఉంటాయి నా తత్వం ఏమిటో నేను పరీక్షించుకోవాలి రత్న పరీక్షకుడు పరీక్షించుకున్నట్లుగా నన్ను నేను పరీక్షించుకోవాలి రత్న పరీక్షకుడు మరొకరి దగ్గర శిక్షణ పొందుతాడు అలాగే నేను అనుభవజ్ఞాని అయినటువంటి గురువును ఆశ్రయించి శాస్త్రాల యొక్క తాత్పర్యాన్ని ఆ గురుబోధకు జోడించి జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే మూడింటి యొక్క తత్వాన్ని కూడా పరీక్షించి పరిపూర్ణమైన అనుభవాత్మకమైన నిర్ణయం వచ్చేదాకా ఈ పరీక్షను కొనసాగించాలి దీని పేరే ఆత్మ తత్వ పరీక్షా విచారం ఈ చివరి రెండు విచారాలు అనగా ప్రమాణ తాత్పర్య విచారం ఆత్మతత్వ పరీక్షా విచారం అనేవి ఈ రెండు కూడా గురువుల యొక్క శాస్త్రాల యొక్క సహకారం ఉంటేనే లభిస్తాయి గానీ ఎవరికైనా సరే వాడంతటి వాడికే పుట్టింది అంటే నమ్మేందుకు వీల్లేదు మొత్తం మీద ఈ ఐదు రకాల విచారాలను మనస్సులో పెట్టుకుని वशिष्ठ महर्षि तन विचार बोधन इला प्रारंभिस्ना आयुना शास्त्रोध मलया धियापूतया कर्तव्य कारण जेना विचारो निश राधक तनुगरी तुम्हें विचारण चेकू उ अला अनांगदा అడ్డదడ్డంగా విచారణ చేస్తే లాభం లేదు వాడు ముందుగా శాస్త్రజ్ఞానం సంపాదించుకోవాలి ఆ శాస్త్రజ్ఞానం ద్వారా తన బుద్ధిని పదును పెట్టుకోవాలి ఆ తర్వాత సత్కర్మాచరణ ద్వారా తన యొక్క బుద్ధిని శుద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ప్రమాణాలేవి ఆ ప్రమాణాల వల్ల తెలుసుకోదగ్గ ప్రమేయాలేవి అని ఈ రెండింటినీ బోధించే ఉపాయాలేవి अला आलोचनचे इवन तदुर आश्राली अब मूडिंकर सहकार मूडेवी शास्त्रज्ञा संपन्नमेध परशुद्धम बुद्धि समर्थुड़ सी मूडिंक सहकार आत्म विचारण चयाली तत्वज्ञावक इधे कर्तव्यं ఈ విచారధార పెరిగిన కొద్దీ కూడా సాధకుడి యొక్క బుద్ధి పదునెక్కుతుంది సంసారమనే దీర్ఘరోగానికి ఈ తత్వ విచారం ఒక్కటే మందు సంసారమే అడవి అనుకుంటే విషయప్రవృత్తులే దీంట్లో చిగుళ్ళు ఈ అడవిని విచారమనే రాంపంతో అడుగంటా కోసేయాలి అలా కోసేస్తే ఆ అడవి మళ్లీ చిగురించదు బంధువుల యొక్క నాశనం జరిగినప్పుడు సంకటాలు వెంటబడ్డప్పుడు మనసుకు ఒక రకమైనటువంటి మోహం కమ్మేస్తుంది ఆ మనసును ఒక రకమైన మోహం ముంచేస్తుంది మనిషికి ఏమి తోచదు అలాంటి పరిస్థితుల్లో ఈ ఆత్మవిచారం ఒక్కటే వాడికి గతి ఈ ఆత్మవిచారం వల్ల మనస్సులో ఉండేటువంటి దుర్వాసనలన్నీ కూడా తొలగిపోతాయి శుభ సంపత్తి లభిస్తుంది శరీర బలము బుద్ది బలము తేజస్సు ప్రతిభ కర్మఫలము ఇలాంటివన్నీ కూడా ఆత్మవిచారణ వల్లే బాగా ఫలిస్తాయి రామా ఆత్మవిచారం అనేది ఒక దీపం అనుకో అది యుక్తాయుక్తాలను విడదీసి చూపిస్తుంది నీకు ఆత్మవిచారం అనేది ఒక కాగడా అనుకో అది మంచి చెడులను వేరుచేసి చూపిస్తుంది నీకు ఆత్మవిచారం అనేది ఒక కల్పవృక్షం అనుకో అది నీ కోరికలను తీరుస్తుంది అది ఒక నావా ఒక పడవా అనుకో అది నిన్ను సంసార సముద్రాన్ని దాటిస్తుంది అది ఒక సింహం అనుకో ఆత్మవిచారమే ఒక సింహం అనుకో ఆ సింహం ఏం చేస్తుందంటే నీలో ఉండేటువంటి వివేకమనే పద్మాలను తుంచి పారేసేటువంటి ఇంద్రియ రూపమైనటువంటి ఏనుగులు ఉన్నాయో ఆ ఏనుగుల అణిచి అణిచిపారేస్తుంది రామ ఆత్మతత్వం ఒక్కటే కాదు రాజ్యాలు భోజ్యాలు స్వర్గమోక్షాలు ఇవన్నీ కూడా ఈ విచారమనే కల్పవృక్షం మీద పండే పళ్ళే ఎండు సొరకాయ బుర్రలు నీళ్లలో ముణిగిపోనట్లుగా ఆత్మవిచారం గల బుర్రలు ఆపదల్లో ముణిగిపోవు రామ మూర్ఖుల హృదయాలే అడవులు అక్కడ అవిచారం ఉంటుంది అవిచారమంటే ఆత్మ తత్వ విచారం లేకపోవటం అదే ఒక గత్స పొద ఈ గత్స పొద పాకిందంటే ముముక్షుత్వం అనే మొక్కను ఇక పుట్టనీదు పుట్టినా పెరగనీదు ఆ పొదకు పుట్టినటువంటి ముళ్ళే మానవుడి యొక్క దుఃఖాలు లోకంలో సామాన్య మానవులందర్నీ విచార నిద్ర ఎప్పుడూ ముంచివేస్తూ ఉంటుంది అది నిద్రలాగా వాళ్ల కళ్లను మూసేస్తూ ఉంటుంది మద్యంలాగా వాళ్ల బుద్ధిని మత్తేస్తూ ఉంటుంది నీలాగా విచారపరుడైన మానవుడు అలాంటి నిద్రలో అలాంటి మతుల్లో పడకూడదు పడడు విచార వికలా మతిర్మాంద్యముపేయూషేత్యశ నిశ్చంద్రాత్ యక్షివ మనిషి మందమతి విచారించడమే గనక మానేసినట్లయితే వాడికి చంద్రుల్లోంచి కూడా పిడుగులు రాలిపడతాయి ఎక్కడా లేని పిశాచాలు వాడి ముందు వాలుతాయి వాడి పని పూర్తిగా పసివాడి తంతైపోతుంది రామా పసివాడు తన అజ్ఞానం వల్ల చీకట్లో దయ్యం ఉందని గోల చేస్తూ ఉంటాడు ఆ దయ్యం వాడు కల్పించుకున్న దయ్యమే ఆ దయ్యమనే భయం పెరిగిపోయి వాడు కల్పించుకున్న దయ్యం వాడి ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తుంది ఆ పిల్లవాడే కొంచెం పెద్దవాడవుతాడు వాడికి కొంచెం ఆలోచన పెరుగుతుంది దాంతో ఈ దయ్యం ఎక్కడిదిరా ఇది ఎలా వచ్చింది అనే విచారణ మొదలవుతుంది ఆ విచారం మొదలైందా అంతే ఆ దయ్యం ఎడిపోతుందో గాని ఇక మళ్లీ కనిపించదు రామా ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి సరిగా విచారణ చేయకుండా ఉన్నంత వరకు అవన్నీ చాలా రమణీయంగా ఉంటూ ఉంటాయి అందుకే వాటిని అవిచారిత రమణీయాలు అంటూ ఉంటారు అంటే విచారించకుండా ఉన్నంతకాలం అందంగా ఉంటాయి అని వాటిని గురించి విచారించడం ప్రారంభించామా అవి అసలు కనిపించనే కనిపించవు కనిపించకుండా ఎక్కడికో పోతాయి ఇందాక చెప్పానే పిల్లవాడు కల్పించుకున్న దయ్యమోని ఈ పెద్దవాళ్ల సంసారం కూడా ఆ దయ్యం లాంటిదే పిల్లల అజ్ఞానం వల్ల పుట్టేది దయ్యం పెద్దల అజ్ఞానం వల్ల పుట్టేది ఈ సంసారం విచారం అనే ద్వారపాలకుడిని ఆశ్రయిస్తే ఆ దయ్యము నిలవదు ఈ సంసారము నిలవదు విచారం అనే ద్వారపాలకుడి ద్వారా మరో అధిక లాభం ఏమిటి అంటే కైవల్యానందం కూడా లభిస్తుంది రామా ఈ విచారం వల్ల అవిద్యానాశం జరిగి మనస్సు నిశ్చలమైపోతుంది ఇలాంటి సిద్ధిని ఎవడైతే పొందుతాడో వాడు నాభివా అంటే ఏది కొరడు ఏది వద్దనడు కాని రామ ఇక్కడ ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది ఏమిటా సందేహం అంటే ఆయన చెబుతున్నాడు ఏమిటంటే ఆత్మ విచారణలో గనక ఎవడైనా సిద్ధి గనక సంపాదించినట్లయితే వాడి మనస్సు నిశ్చలమైపోతుందని చెబుతున్నారు కదా మనస్సు అంటే స్పందమే కదా స్పందమే గనక లేకపోతే మనస్సు మనస్సు కాకుండా పోతుంది కదా ఎట్లాగైతే వేడనేది వెళ్ళిపోయింది అది నిప్పు అవుతుంది ఎక్కడైనా వేడి ఉంటేనే నిప్పు అట్లాగే స్పంద ఉంటేనే మనస్సు మీరు చెప్పినటువంటి విచారణ కనుక బాగా చేసినట్లయితే ఆ మనస్సులో స్పందం పోయి అది మనస్సు నిశ్చలమైపోయిందంటే మనస్సు మనస్సే కాకుండా పోతుంది మనస్సు లేకుండా పోతుంది మనస్సు లేకుండా పోతే మనిషి ఎక్కడైనా జీవిస్తాడా కనుక మీరు చెప్పిన ప్రకారంగా ఎవడైనా కనుక ఆత్మవిచారణ చేసినట్లయితే వెంటనే వాడికి మనస్సు నిష్పంద స్థితికి వచ్చి వాడు వెంటనే మరణిస్తాడు అని చెప్పినట్టు అయిపోతోంది కనుక ఎవడైతే ఆత్మవిచారణ చేస్తాడో ఆత్మవిచారణలో పట్టు సంపాదిస్తాడో వాడే బతకడు అయితే ఇంకేం రోజునండి ఆత్మవిచారణ అనేది మోక్షానికి ఒక సాధనమే తప్పితే ఆత్మవిచారణే పరమ లక్ష్యం కాదు ఈ సాధనలో ఉండగానే మనస్సు కనుక డామినెట్ అయితే మనిషి అయితే ఏ మోక్షం వస్తుంది ఈ సాధన ఎవడు చేస్తాడు ఇంకా ఇలాంటి సాధన ఎవరికైనా ఉపదేశించవచ్చునా అని సందేహం కలగవచ్చునని చెప్పేదాన్ని బట్టి రామా కానీ దీనికి సమాధానం ఉంది ఏమిటంటే ఈ ప్రశ్న భ్రాంతి మూలకంగా వచ్చిన ప్రశ్నదే తప్పితే జ్ఞానమూలకంగా వచ్చింది కాదు ఏమిటంటే మామూలు మనిషికి అనుభవంలో ఉండే మనస్సుందే అది నిత్యము స్పందశీలంగానే ఉంటుంది దాంట్లో సందేహం లేదు కానీ ఆత్మ విచారణ ఆత్మ ఆత్మతత్వాన్ని పరిపూర్ణంగా ఆశ్రయించినటువంటి మనస్సుందే దాంట్లో స్పందం పోతుంది కానీ అది పూర్తిగా మరణించదు అయితే మరణించదు స్పందంటే స్పందించను స్పందించదు మరణించను మరణించదు ఆ దశలో మనస్సు అనేది ఒక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటుంది పెద్దలు ఏం చెప్పారంటే అలాంటి స్థితిలో ఉన్న మనసుకు ఆభాస చిత్తము అని పేరు పెట్టారు ఈ పేరు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెబుతా ఏమిటంటే ఒక రైతు ఉన్నాడు ఆ రైతు ఏం చేశాడు పొలంలో వేయడానికి విత్తులు కొందామని బదారు వెళ్ళాడు ఆ విత్తనాలు కొందామని వెళ్ళేప్పటికీ ఆ విత్తనాలు అమ్మేవాడికి వీడి మీద కొంచెం కడుమంటుంది అంతర్గతంగా అసూయ ఉంది ఆ అసూయ వల్ల ఆడి ఏం చేశాడంటే ఏమంటే మంచి విత్తనాలు రేపు వస్తాయి రేపు రెండు పంపించేశాడు విత్తనాలు రేపిస్తా నమ్మేప్పుడు వీడి పవన్ నమ్మేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ మన్నాడు వచ్చాడు ఈ రాత్రి ఏం చేశాడు ఈ విత్తనాలు అమ్మేవాడు తను వీడికి ఇవ్వబోయే విత్తనాలన్నీ కూడా బోల్మె గుడ్ల వేసేసి సన్నగా వేయించి మళ్ళీ ముడకట్టేశాడు మన్నాడు రైటుతొచ్చాడు విత్తనాలు పరిశీలించి చూస్తున్నాడు అన్నీ చక్కగానే ఉన్నాయి చక్కగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లి పొలంలో వేసి విత్తనాలన్నీ నాటి నీళ్లు గిళ్లు పెట్టి చూసుకుంటే అందరు చుట్టుపక్కల పొలాలన్నింటిలోనూ మొక్కలు వచ్చాయి కానీ వీడి పొలంలో ఒక్క మొట్లు ఒక్క కూడా రాలేదు ఒక్క గింజ కూడా మొలకెత్తలేదు ఏమిట్రా అంటే ఏమి చెప్పలేకపోతున్నాడు ఇక్కడ ఏం జరిగింది కొనుక్కునే రైతు కళ్ళు మూసుకుని కొనుక్కోలేదు అని బాగా చూసే కొనుక్కున్నాడు విత్తనంలో ఏమీ తేడా కనిపించలా కనిపించబోయేటప్పుడు తీసుకెళ్ళిపోయాడు తీరా నాటేటప్పటికి అది మొలకెత్తలా వాడు గనక పూర్తిగా మాడిపోయేట్టుగా వేయించి ఉన్నట్లయితే వీడు గుర్తుపట్టి ఉండేవాడే వాడు పూర్తిగా మాడిపోయేట్టు వేసలా దానికి ఆకారం అట్లాగే ఉండేట్టుగా సన్నగా వేయించాడు దాన్ని భూలిమకట్లో అంటే విత్తనంలో ఉండేటువంటి జీవం కాస్త మాడిపోయింది విత్తనం యొక్క ఆకారం మాత్రం పైకి ఎలాగే ఉంది కనుక ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఈ విచారణ వల్ల పరిపాకం పొందినటువంటి వాడి యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే ఈ ఆభాస విత్తనంలాగా ఉంటుంది ఎట్లాగైతే విత్తనం పైకి విత్తనంలాగానే కనిపిస్తూ చెత్త శక్తి లేకుండా పోతుందో అలాగే ఆత్మ విచారణలో సిద్ధి సాధించిన వాడి కూడా ఆభాస మనస్సు అయిపోతుంది అది బయటికి మనస్సులాగానే కనిపిస్తూ ఉంటుంది కానీ దానికి లోపల ఉండే వాసన సమూహం అంతా మాడిపోతుంది అందుచేత అది కొత్తగా వీడికి విక్షేపాలను పుట్టించడంలో సమర్థత్వం లేకుండా ఉంటుంది కానీ దాని మనస్సు అనే ఆకారం ఉంటుంది ఆకారం ఉంటుంది కనుక అది పూర్తిగా చచ్చిన దాని కింద కాదు అందువల్ల ఆ జీవికి మరణం రాదు కానీ మనస్సులో వాసనలు మాత్రం కలగవు అందుచేత ఆత్మవిచారణం వల్ల మరణం వస్తుందేమో అనే సందేహించవలసిన పని ఎంత మాత్రం లేదు అప్పుడు ఆభాస మనస్సు పేరు అటువంటి వస్తుంది అయితే అలాంటి వాడికి వేయించిన విత్తనంలాగా ఆభాస మనస్సే కరక ఉన్నట్టయితే వాడి ప్రవర్తన లోకంలో ఎలా ఉంటుంది అని సందేహం కలగచ్చు వాడి ప్రవర్తన మాత్రం ఈ లోకానికి కొంచెం భిన్నంగా ఉంటుంది వాడు ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు వాడు దేని మీద అనురాగం పెట్టుకోడు దేని మీద ద్వేషము పెట్టుకోడు వాటిల్లో కొన్ని పవిత్రమైన కొన్ని సత్యాలు కొన్ని మంచివి అనుకుని వాటి మీద కోరిక పెట్టుకోడు వాటిని అనుభవించాలనుకోడు కొన్ని పదార్థాలు చెడ్డ వెనుకుని అపవిత్రాలు నిశ్చయం చేసుకుని అవి దూరంగా పోవాలి మనకొద్దు అని వాటి మీద ద్వేషభావంతోనూ ఉండడు వస్తువులు ఒకప్పుడు దొరికినప్పుడు పొంగిపోడు ఒకప్పుడు దొరకవు దొరకనప్పుడు పొంగిపోడు ఆ విధంగా ఉంటాడు రామా ఆ మహానుభావుడు ప్రవర్తన ఈ లోకానికి విచిత్రంగా కనిపిస్తూ వాడు ఒక గాఢ నిద్రలో ఉన్నటువంటి జీవిలాగా ప్రవర్తిస్తూ ప్రపంచంలో ఏది తనకు తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ వాడు అజ్ఞానంలో మాత్రం ఉండడు వాడేదో ఒక స్వాప్నక లోకంలో ఉన్నట్టుగా తన ధోరణే వేరు అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు కానీ వాడికి వాడికి లోపల వాసనలు కానీ వాసనా ప్రపంచం కానీ అసలు ఉండనే ఉండవు వాడు బాహ్య ప్రపంచంలో తక్కిన వాళ్ళలాగా గంతులెయ్యడు నచ నైష్కర్మ్యం నచ కర్మని మజ్జతి నైష్కర్మ్యమూ లేదు కర్మలో మజ్జనమూ లేదు అంటే వాడు కర్మ సన్యాసి కాడు కర్మ ఆసక్తుడు కాదు అలా ఉంటుంది వాడు పరిస్థితి వాడు జరిగిన పోయిన వాడిని గురించి పట్టించుకోడు అలాగే జరగబోయే వాటిని గురించి కూడా పట్టించుకోడు ఏ జరుగుతుందో దాన్ని అలా జరగనిస్తూ ఉంటాడు అలాగని కదలిక లేకుండా స్తబ్దులాగా రాయిలాగా కూర్చోడు స్వభావ సిద్ధంగా జరిగిపోయే పనులను జరగనిస్తూనూ ఉంటాడు వాడు నిండు సముద్రంలాగా కదలకుండానూ ఉంటాడు ఇది వాడి పరిస్థితి రామా కొందరు మహానుభావులైన యోగులు ఈ శరీరం ఉండగానే జీవన్ముక్తులై ఇలా ఆభాస రూపమైన మనస్సుతో కొంతకాలం జీవించి చివరికి విదేహ కైవల్యాన్ని పొందుతూ ఉంటారు ఆత్మవిచారణ చివరికి ఈ విదేహ కైవల్యం దాకా తీసుకొస్తుందంటే విదేహ కైవల్యం మహాఫలాన్ని కూడా ఈ ఆత్మవిచారణ అందిస్తుంది కనుక ప్రతి కూడా ప్రతిరోజు ఏమన్నా ఆలోచించాలంటే కోహం కశ్యచి సంసార నేనవ్వండి అయ్యా ఈ సంసారం ఎవడికి పట్టుకుంది అని ఈ విధంగా తనలోనే తను తనలో తను ఆ విచారణ చేసుకుంటూ ఉండాలి ఆలోచన చేసుకుంటూ ఉండాలి లోకంలో లోకంలో ఉన్నటువంటి వ్యవహారంలో ఉన్నవాళ్ళంతా కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు వెనక ముందు చూసుకుని విచారణ చేసుకుంటూ ఉంటారు మామూలు మనుషులే కాదు మీపోటి మహారాజులు కూడా విచారణ చేసుకుంటూనే ఉంటారు ఏ యుద్ధాల్లో వచ్చినాయనుకోండి అప్పుడు నేను మహారాజును కదా మూతి పొడుచు కూర్చుంటే ఆ రాజు బైక్ రాడు వాడు ఎప్పటికప్పుడు నశించిపోతూ ఉంటాడు తెలుగు వాళ్ళు ఏం చేస్తా అంటే ఆపదలు వచ్చిన సమయాల్లో మంత్రుల్ని సేనాపతుల్ని ఆప్తుల్ని అందరినీ పిలిచి పూర్వాపరణ విచారణ బాగా చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మహామహామహారాజులే ఈ పని చేస్తూ ఉంటే మామూలు మనిషికి తప్పుతుందా విచారణ మామూలు లోక వ్యవహారాలకే విచారణ కావలసి ఉంటే అత్యంత గంభీరమైన పరమాత్మ విషయానికి ఇంకా గట్టి విచారణ ఉండద్దు మరి కనుక రామా ప్రతిమానవుడు కూడా కోహం కశ్యచ సంసార నేనెవ్ని ఈ సంసారం ఎవరికి పట్టుకుంది ఇది ఏమిటి ఇది ఎలా పోతుంది అని ఈ విధమైనటువంటి విచారణ చేసుకుంటూ ఉండాలి కాని విచారణ లేకుండా ఉండకూడదు వేదంలో కర్మకాండ బ్రహ్మకాండ అని రెండు భాగాలున్నాయి వీటిల్లో కర్మకాండ ఏం చేస్తుంది ధర్మసిద్ధాంతాన్ని బోధిస్తుంది అంటే ఏ సత్కార్యం చేస్తే ఏ సత్ఫలితం వస్తుంది ఏ ఉపాయాలు దీనికి ఉన్నాయి ఇవన్నీ దాని చెబుతూ ఉంటుంది ఇక బ్రహ్మకాండ అనేది ఉంది దినే వేదాంతమని ఉపనిషత్తులని పిలుస్తూ ఉంటారు ఈ భాగం పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉంటుంది పరబ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి దాన్ని పొందుకునే ఉపాయం ఏమిటి ఇవన్నీ కూడా ఆ బ్రహ్మభాగం చెబుతూ ఉంటుంది ఈ రెండు భాగాలని కూడా విచారణ చేయాలి ఎవడో ధీశ్యాలి అని మానవుడు అజ్ఞానం అనే చీకట్లో ఉన్న మానవుడికి విచారణ అనేది ఒక దీపం వంటిది రామా మనకు కన్నున్నా కూడా ఆ కంటి మీద చీకటి పడితే అది పనిచేయదు సరే చీకటి పనిచేసి చీకటి ఉంటే మనకి కన్ను పనిచేయట్లేదు కానీ ఆ లైట్ తీసుకొచ్చి సరాసరి కంట్లోకి ఫోకస్ చేస్తే అప్పుడు చేయ పన్ను పనిచేయదు వెలుతురు అసలు లేకుండా ఉండకూడదు వెలుతురు మరీ ఎక్కువ ఉండకూడదు వెలుతురు సమంగా ఉండాలి అలా మధ్యలో ఉంటేనే ఆ కన్ను పని చేస్తుంది కన్ను బాగానే ఉంది వెలుతురు సమంగానే ఉంది కానీ మధ్యలో తెరేసేశారు అప్పుడు కూడా ఈ కన్ను ఏమీ చూడలేదు కనుక రామా లోకంలో ప్రసిద్ధమైన కన్ను సమస్తమైనటువంటి వస్తువులను చూస్తుందని అంతా అనుకుంటున్నప్పటికీ కూడా ఆ కన్ను చూడటానికి ఎన్నో కండిషన్స్ కావాలి కనుక ఆ కన్ను అనేటువంటి సాధన నేత్రం ఉందే అది ఇంకా ప్రబలమైంది దానికి ఇందాక చెప్పుకున్న దోషాలు ఏమీ లేవు అది చీకటిలోనూ చూస్తుంది వెలుతుల్లోనూ చూస్తుంది అడ్డం ఉన్నా చూస్తుంది అడ్డం లేకపోయినా చూస్తుంది కనుక రామా విచారణ లేనివాడే పుట్టిగుడ్డివాడు అని నేను అంటానయ్యా వివేకాంధోహి జాత్యంధహ జాత్యంధ అంటే పుట్టుగుడ్డి వివేకాంధుడు అన్నాడే అంటే వివేకం బొత్తిగా లేనివాడు వాడు జాత్యంధ పుట్టుగుడ్డి వాడితో సమానమయ్యా కనుక ప్రతివాడు వివేకాన్ని ఆశ్రయించి వివేకం ద్వారా విచారణను ఆశ్రయించాలయ్యా విచారణలో పరమాత్మ విచారణ చాలా గొప్పది లోక విచారణ కూడా ఉంటుందని చెప్పాను రాజులు చేసే విచారణ ఉంటుందని చెప్పాను వీటన్నిటిలో కూడా పరమాత్మ విచారణదే అది చాలా గొప్పది కనుక దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టరాదు పెద్ద పెద్ద రోగాలు వల్ల దుఃఖాలు కొన్ని వస్తూ ఉంటాయి ఆ దుఃఖాల కంటే కూడా విచారణ రాహిత్యం వల్ల వచ్చే దుఃఖమే గొప్ప దుఃఖం విషం తినడం వల్ల కత్తి కోసుకోవడం వల్ల వచ్చే దుఃఖాల కంటే కూడా విచారణ వల్ల వచ్చే దుఃఖమే గొప్ప దుఃఖం నేను ఇలా చెబుతుంటే ఇదేమిటండి ఇలా చెబుతున్నారు అంటావేమో రోగం వల్ల విషం వల్ల కత్తి వల్ల వచ్చే దుఃఖాలున్నాయే అవి ఈ ఒక్క జన్మకే బాధపడతాయి బాధ కలిగిస్తాయి విచారణ రాహిత్యం వల్ల వచ్చే దుఃఖం ఉందే అది జన్మ జన్మలకు వదిలిపెట్టదు అందువల్ల దాన్ని గురించి అంత గట్టిగా చదువుతున్నానయ్యా నేను కనుక విచారణ ఆశ్రయించు ఇంత చెబుతున్నారు కదా అసలు విచారణ అంటే ఏమిటండి దాని స్వరూపం ఏమిటి అది వివరించండి అంటావేమో అది ఎవరికే వచ్చింది చెప్పాను కొంత మళ్లీ చెబుతాను విను కోహం కథమయం దోషహ సంసారాఖ్య న్యాయనేతి నీతి పరామర్శ విచార ఇది కథ్యతే కనుక రామ విచారణ యొక్క స్వరూపాన్ని తీసుకొచ్చేస్తున్నాను విచారణ స్వరూపం ఏంటంటే కోహం నేనెవర్ని ఈ సంసారం అనే దోషం నాకు ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాన్ని న్యాయపూర్వకంగా అంటే లాజిక్ తో పరామర్శ చేయడం ఏదైతే ఉన్నదో దాని పేరే విచారమయ్యా అని వశిష్ట మహర్షి బోధిస్తూ స్వరూపాన్ని మరింత వివరిస్తున్నాడు ఆత్మ విచారణ స్వరూపం ఈ ప్రారంభం కావాలయా కోహం కథమయం దోష సంసారాఖ్యోప ఆగత న్యాయ నేతి పరామరుషో విచార ఇది కథ్యతే అన్నాడు అంటే కోహం నేనెవ్ణి ఈ సంసారం అనే దోషం నాకెలా వచ్చింది అని విచారణ ప్రారంభించారు విచారణ అంటే ఏమిటి నేనెవన్నీ ఈ సంసారం నాకు ఎలా వచ్చిందని ఏడుస్తూ కూర్చోడం కాదు న్యాయనా యుక్తి ప్రత్యుక్తులతో పై ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించాలి యుక్తి ప్రత్యుక్తులను అల్లుకుంటూ వెళ్ళాలి అలా అల్లుకుంటూ వెళ్ళేటప్పుడు వేదశాస్త్రాలను సహాయంగా తీసుకోవాలి ఇలా వేదశాస్త్రాల సహాయపూర్వకంగా యుక్తి ప్రత్యుక్తి పూర్వకంగా నేనెవరిని ఈ సంసారం ఎవరు ఈ సంసారం నాకెట్టా పట్టుకుంది అనేటువంటి ఆలోచన ఉందే ఈ ఆలోచన పేరే విచారణ రామా వ్యవహార ప్రపంచంలో ఉందే ప్రతి వాళ్ళు హేయోపాధేయ విచారణ చేస్తూ ఉంటారు హేయ ఉపాధేయ విచారణ అంటే హేయం అంటే వదిలిపెట్టాల్సింది పనికి రానిది అంటే పనికొచ్చేది తీసుకోవాల్సింది మనకు ఏది పనికి ఏది అట్టి పెట్టుకోవాలి ఏది అక్కర్లేదు దేన్ని వదిలేయాలి అనే విచారణ ప్రతివాడు ప్రతి ఇంట్లోనూ చేసుకుంటే ఉంటాడు తత్వజిజ్ఞాస కలవాడు ఏం చేయాలంటే వాడు ఆ చేయాలి కానీ అలాంటి విచారణ వల్లనే వాడికి జ్ఞానం లభిస్తుంది సంసారి చేసేటువంటి తత్వ విజ్ఞాస హేయోపాధేయ విచారణ వేరుగా ఉంటుంది ఆత్మజ్ఞాన ఆకాంక్ష గలవాడు చేసేటువంటి హేయోపాధేయ విచారణ వేరుగా ఉంటుంది ఆత్మ కలవాడుదే ఆత్మజ్ఞానాపేక్ష గలవాడు వాడు చేసేటువంటి హేయోపాధేయ విచారణ వల్ల వాడికి జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వల్ల వాడికి శమం లభిస్తుంది నీకు వెనకటాధ్యాయంలో నేను రామా శమాన్ని గురించి చాలా చెప్పాను ఆ శన్ని రావాలంటే ముఖ్యమైన ఉపాయం ఈ విచారణ సఫలతాం ఫల వికర్మణ ప్రకటతాంకి చోత్తమం స్ఫుట విచారదృవ విచారిత శమవతే చ విరోచతాం అని వశిష్ఠ మహర్షి ఈ సరిగ్ని పూర్తి చేస్తున్నాడు ఓ రామా నువ్వు కొంత శమాన్ని సాధించావయా ఈ శన్ని పెద్దలంతా మెచ్చుకున్నారయా అందుచేత నీకు ఈ విచారణ మీద రుచి మరింత పెరుగుగాక ఈ విచారణ ఇంకా బాగా ఆదరించవయ్యా ఇంకా బాగా లోతుగా విచారణ చేయవయ్యా అని వశిష్ఠ మహర్షి ఈ రెండవ ద్వారా గురించినటువంటి ప్రస్తావన పూర్తి చేసి ఇక మూడవ మోక్ష ద్వారా సంతోషాన్ని గురించి వివరించడానికి ముందుకు ఏం చెబుతున్నా వశిష్ఠ మహర్షి రామా సంసారంలో చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అజంతా కూడా దైవ సంకల్పమే అని నిశ్చయం చేసుకోవాలి ఆ నిశ్చయం వల్ల మనస్సులో ఏ దుఃఖము లేకుండా మంచి వచ్చినా చెడొచ్చినా ఒకే రకంగా ఉండగలగాలి అలా ఉండగలిగితే దాని పేరు సంతోషం దీన్ని సాధిస్తే దీన్ని మించిన ఆనందం ప్రపంచంలో ఉండదు మోక్షానికి అతి దగ్గరదారి ఇదే ఈ సంతోషం వల్ల చిత్తానికి విశ్రాంతి లభిస్తుంది సంతోషాన్ని సాధించిన వాళ్ళకి అఖండ భూమండల ఆధిపత్యం కూడా గడ్డి పరకలాగా కనిపిస్తుంది ఈ సంతోషం అనే అమృతాన్ని అందుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి భోగాలన్నీ విషాన్లాగా ఉంటాయి ఏ భోగాలు దొరకలేదో వాటి మీద ఏమాత్రము కోరిక ఉండదు దొరికిన వాటి వల్ల కూడా వాడికి ఏ పొంగు ఉండదు ఇది సంతోషాన్ని సాధించిన వారి లక్షణం సంతోషానికి ముఖ్య శత్రువు ఏమిటి అంటే అది తృష్ణ తృష్ణ అంటే అత్యాశ కనుకవు రామ పౌరుషేణ ప్రయత్న తృష్ణాం సర్వత్రా వర్జయేతు కనుక పురుష ప్రయత్నంతో అంటే నీ యొక్క సర్వశక్తుల్ని వడ్డి ఏ విషయంలో కూడా తృష్ణ లేకుండా మన ప్రయత్నం చేసుకోవాలి తృష్ణ అనేది మన దగ్గర ఉండకూడదు అంటే అత్యాశ ఉండకూడదు సంతోషం వల్ల మనస్సుకి ఒక పుష్టి కలుగుతుంది ఆ పుష్టి కలిగిన తర్వాత మృత్యువంత రాజు మన వెంట కూడా మన సంపదలని సంపదలన్నింటినీ కూడా వాడు దోసుకుపోయినా కూడా మనకి ఏ రకమైనటువంటి దుఃఖం ఉండదు అంతేకాకుండా మహారాజు వెంట మృత్యులు తిరిగినట్టుగా ఈ లోకంలో ఉండేటువంటి సంతోషాలని కూడా వాడి చుట్టూ తిరుగుతుంటాయి అది ఈ సంతోషాన్ని సాధించిన వాడి లక్షణం సంతోషానికి శత్రువు లోహం అని చెప్పుకున్నాం ఇక సంతోషానికి ముఖ్యమిత్రుడు ఎవరయ్యా అంటే అది సమత్వం సమత్వం అంటే సమతా భావన హృదయంలో గనక సమతా భావన స్థిరపడినట్లయితే వాడి ముఖంలో ఒక కొత్త కళ వస్తుంది వాడిని చూసేటప్పటికే ఎదుటి వాడికి ఒక సంతోషం కలుగుతుంది అది లక్షణం సమతయా మతయా గుణశాలినా పురుషరాడిహయమృత తమ ప్రణమంతి నభశ్చరా అపి మహామునయో రఘునందనా మంచి శ్లోకం చెప్పాడు ఇక్కడ రఘునందనా రామా గుణమంతులందరికీ కూడా సమ్మతమైనటువంటి ఈ సమతాభావం ఉందే ఇది మానవులకు నిజమైన అలంకారం ఈ సమతాభావం అనేటువంటి అలంకారాన్ని ఎవడైతే ధరిస్తాడో వాణ్ణి చూస్తే దేవతలు మహాములు అందరూ కూడా గౌరవంతో నమస్కరిస్తారాయా అంత గొప్పతనం దీంట్లో ఉంది రామా ఇప్పుడు ద్వారానికి నాలుగవ ద్వారా పాల్పడైనటువంటి సాధుసంగమాన్ని గురించి వివరిస్తాను విను జై గురు గురుదత్త